కీర్తన నూట నలభై ఐదు రెక్కల కొండవుల మీరిన బ్రహ్మాండమువలే వెకసమయిన తేరుపై వెలసీని దేవుడు బిరబిర తిరిగేటి పెనుబండి కండ్లతో గురుతైన పడగెలా గుంపులతో హరితో ధరణి గ్ర కదల కదలను తేరు మెరసి వీధి వీధులా మేటి అయిన దేవుడు ధగధగమను ఆయుధపు మెరుగులతోడ జిగిమించు పగ్గముల చేరులతో పగటురాకాసులపై వారీనదేతేరు నిగిడే నల్దిక్కులా నీటు చూపి దేవుడు ఘనఘన మని ఎడి గంటల రవము రవముతోడ ప్రణుతి నల పంతాల తోడా రణములు గెలిచి మరలే అదే తిరుతేరు గణుతి కెక్కెను శ్రీ వెంకటగిరి దేవుడు